శ్రీ గురుభ్యో నమరి ఓ దీని తింకా పెంచాలి కదా దీన్ని పెంచాలి శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాయం నమామి భగవత్పాదశనికరం లోకరం చాహం హృది సన్నిష్ట మత్తస్మృతిజ్ఞానమోహనే వేద్య వేదాంతకృద్చాహం ఈ శ్లోకం చాలా గొప్పది పదిహేనో అధ్యాయంలో చాలా ప్రధానమైనది పదిహేనో అధ్యాయంలో పదిహేనో శ్లోకం దీంట్లో నాలుగు వాక్యాలు ఉన్నాయి నాలుగు కూడా చాలా గంభీరమైన వాక్యములు మొదటి వాక్యం చూడండి సర్వస్యచ అహం హృది సన్నివిష్ట ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు ఈశ్వరుడు అనగానేమి ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు అనేది చాలా జాగ్రత్తగా దాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది వేదాంతానికి వచ్చినట్లు వచ్చినట్లయితే దాన్ని విశ్వాసము అనే దా అనే పరిధి నుంచి పైకి తీసుకొచ్చి జ్ఞానము జ్ఞానము అనే ఇంతవరకు విశ్వాసము పరిధి నుండి జ్ఞానము పరిధిలోకి దాన్ని తీసుకువెళ్ళాల్సి ఉంటుంది దాన్ని ఎలివేట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మేమున్న ఒక ఆయన ఏదో మాట్లాడుతుంటే విన్నా వేదాంతమే అది చెప్తున్నది వేదాంతమంది పురాణం అయితే ఇంకా దాని గురించి మనం కంప్లైంట్ చేయడానికి కూడా అవకాశం ఉండదు జన్మార్జస్యత ఎవరి ఎవరిని నుండి ఈ సృష్టి స్థితి లేములు జగత్తున్నవి జగత్తుకు చెందిన సృష్టి స్థితి లేములు ఆయన ఎలా చెప్తున్నారంటే అంటే ఇప్పుడు ఆయన్ని తప్పు కోసం నేను అంట విషయం తెలియడం కోసం చెప్తున్నాను ఆయన ఎలా చెప్తున్నారంటే ఆయన నుండి ఈ జగత్తు వచ్చింది ఆయన ఈ జగత్తుని నడిపిస్తూ ఉన్నాడు అంటే ఆయనే ఈ జగత్తుని తనలో విలీనం చేసుకుంటారు అని చెప్తున్నారు అంటే ఆయన చెప్పేది ఎలా ఉందంటే ఒక పెద్ద ఆయన పంచు కట్టుకుని కిరీటం పెట్టుకుని వాళ్ళ చోట కూర్చున్నట్టు అక్కడి నుంచి ఈ జగత్తు ఆయన దగ్గరిని ఆయన దగ్గరికి ఎలా వస్తుంది జగత్తు ఒక పెద్ద ఆయన పంచు కిరీటం పెట్టుకుని వాళ్ళ చోట కూర్చుంటే ఆయన నుంచి జగత్తు ఎలా వస్తుంది ఉపాదాన కారణం కదా మన కాబట్టి జన్మాధ్యశ్చేత చెప్పి వాళ్ళు అలా చెప్పడం ఎలా చెప్తారంటే ఏ పరమాత్మనుంది అని నాన్ కవితలుగా చెప్తారు ఒక పెద్ద ఆయన్ని చేసి కూర్చోబెట్టరు ప్రారంభంలో ఆదిలోనే హంసపాడు ప్రారంభంలోనే మీరు ఒక పెద్ద ఆయన అన్నట్టుగా చెప్పేటట్లయితే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈశ్వరుడు అని మాట వనసకి డూ అని మనం అనుకున్నా డూ అనాలి కాబట్టి గతి లేక గత్యంతరం ఉంటే డూ అనక్కర్లేదు ఇప్పుడు ఈశ్వరు డు అనకపోతే ఏమంటారు ఈశ్వరుడు మూ అన్నారు బాగుంది అది అందుకోసం డూ అన్నాం అంతే తప్ప ఒక పెద్ద ఆయన అక్కడి నుంచి సృష్టి వచ్చిందనే అభిప్రాయం కాదు ఈశ్వరుడు అన్నది ఇట్ నాట్ ఎ పెర్స్థాన్ ఇట్ ఈజ్ ఎ రియాలిటీ అది ఒక తత్వము మరి మనకి ఎందుకు ఇలాగా పర్సన్ లాగా ఎందుకు మనకి భాషిస్తుంది ప్రతి వాళ్ళు కూడా ఈశ్వరుడైన ఆయన ఒక పెద్ద ఆయన అన్నట్టుగా ఈశ్వరుని ఒక పర్సన్గా తీసుకునేటువంటి పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది అంటే దానికి కారణం ఏంటంటే మనందరం కూడా ఒక మౌలికమైన మిస్టేక్ చేస్తూ ఉంటాం అదేంటంటే ప్రతి వాడు తనను తాను ఒక పర్సన్గా తీసుకుంటాడు సో వెన్ ఐఎమ్ పర్సన్ ఈశ్వరుడు ఈజ్ పర్సన్ ఎన్ఐఎం మేల్ ఈశ్వరా బికమ్స్ మేల్ ఆర్ ఫీమేల్ జెండర్ వచ్చేస్తుంది నాకు జెండర్ ఉంటే ఈశ్వరుడు కూడా జెండర్ వస్తుంది ఎన్ఐఎం లొకేటెడ్ ఒక స్థానంలో నేను లొకేట్ అయి ఉన్నట్లయితే ఈశ్వరుడు కూడా లొకేటెడ్ అవుతాడు నేను ఇక్కడ ఈశ్వరుడు ఏదో అమెరికాలోనో లేకపోతే వైస్ వర్గంలోనో వైకుంఠంలోనో సో ఇలాగుంటుంది కానీ ఈశ్వరుణ్ణి శృతులు అలా ప్రతిపాదించవు లే ఉపనిషత్తులు అలా ప్రతిపాదించవు ఈశ్వరుడు ముందు నెంబర్ వన్ ఈశ్వర ఈజ్ నాట్ ఎ పర్సన్ దెన్ వాట్ ఇంటర్సనల్ రియాలిటీ అంటే వ్యక్తిత్వ వ్యక్తిత్వ సంబంధము లేని సత్యతత్వము అది ఈశ్వరుడు ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంది ఎలక్ట్రిసిటీని మిస్టర్ ఎలక్ట్రిసిటీయా చెప్పండి మిస్టర్ ఎలక్ట్రిసిటీయా కాదుక మిస్టర్ ఎలక్ట్రిసిటీ కాదుగా ఒక ఇట్స్ పవర్ అది ఒక పెద్ద అయినా ఒక చోట కూర్చున్నాడు అలా కాదు ఇట్స్ పవర్ సపోజ్ సపోజ్ మనందరం కలిసి ఎలక్ట్రిసిటీని మిస్టర్ ఎలక్ట్రిసిటీ అని వ్యవహరిస్తూ ఆ మిస్టర్ ఎలక్ట్రిసిటీకి ఒక ఫిజికల్ షేప్ ఏమైనా షేప్ ఇచ్చి ఆయనకి అలంకారాలు పెట్టి పూర్తి చేసామనుకోండి కొంతకాలం అప్పుడు మనకేమవుతుందంటే ఎవడో నారాయణపూటగాడు వచ్చి ఆ ఎలక్ట్రిసిటీ అంటే కర్సన్ కాదయా అది ఒక తత్వము అని చెప్పాల్సి వచ్చినా అర్థమైంది మీకు పాయింట్ అలాంటి పరిస్థితి మనకి నిర్మాణమై ఉన్నది కాబట్టి ఈశ్వరుడు అనేది ఒక తత్వము ఒక వ్యక్తి కాదు వ్యక్తి అయితే ఒక స్థానానికి లొకేట్ అయి ఉండిపోతాడు ఒక స్థానానికి పరిమితమై ఉండిపోతాడు అలాంటి వ్యక్తిత్వము ఒక కాలంలో ఉండి ఇంకో కాలంలో లేకుండా పోతుంది కూడా హరియాజ్ ఈశ్వరుడు అనేది దేశకాలములకు అతీతమైన ఒక తత్వము ఒక సత్య వస్తువు ఒక పెద్ద ఆయన కింద దాన్ని పరిగణించకూడదు అప్పుడు మాత్రమే మీరు ఈశ్వరుడు సర్వవ్యాపకుడు అని తెలుసుకోగలుగుతారు లేకపోతే ఈశ్వరుడు సర్వవ్యాపకుడు అంటే అర్థం ఏంటి ఇప్పుడు పెద్ద ఆయన వైకుంఠంలో కూర్చున్నాడు ఆయన ఈశ్వరుడు ఆయన సర్వవ్యాపకుడు అంటే ఎలా అవుతాడు సర్వవ్యాపకుడు అంటే ఎప్పుడు ఎక్కడికి అవసరమైతే అక్కడికి గబగబ గబా పరుగొత్తుకుని వెళ్తూ ఉంటాడన్న ఐశాహుత సో కాబట్టి ఈశ్వరుడు ఒక తత్వము ఎటువంటి తత్వము తెలిసిన దేశకాల వస్తు పరిచ్ఛేదములు అనేవి మూడు ఉన్నాయి మనకు అనుభవంలో మీరు ఏ వస్తువును తీసుకున్నా అది దేశంలో పరిమితమై ఉంటుంది దేశానికి లిమిట్ అయి అల్పంగా ఉంటుంది ఎంత పెద్దదైనా దేశంలో అల్పంగా ఉంటుంది ఎంత గొప్పదైనా కాలంలో ఓ కాలంలో పుట్టి ఇంకో కాలంలో గిట్టే విధంగా ఉంటుంది ఎంత గొప్ప వస్తువైనా మరో వస్తువు చేత సపరేట్గా ఉండి పరిచ్ఛము చేయబడుతూ ఉంటుంది కాబట్టి ఇటువంటి పరిచ్ఛేదములు పరిచ్ఛేదం లిమిటేషన్ అల్పత్వము అనేవి ఈ జగత్తులో ఉండే సకల పదార్థములందు గడదు అటువంటి లిమిటేషన్ ఏ తత్వమునందు లేదో అది పరమేశ్వర పరమాత్మ లేక పరమేశ్వరుడు ఆ పరమాత్మ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు నిజానికి పరమాత్మ సర్వమునందుగలడు మో స్పెసిఫికల్గా స్పెసిఫిక్గా చెప్పాలంటే సర్వస్య హృది సన్నివిష్ట సకల ప్రా హృదయము అనేప్పటికీ ప్రాణులు అనే మాట వస్తుంది హృదయం కాకుండా సర్వవ్యాపకుడు అంటే ఆ సర్వము అది ప్రాణము గలది ప్రాణము లేనిది అనే తేడా లేని విధంగా సర్వమునందు పరమాత్మ వ్యాపించి ఉన్నాడు అని చెప్తాము కానీ హృదయము అనేప్పటికీ ఈ ప్రాణి అనే మాట వస్తుంది సకల ప్రాణుల యొక్క అని అర్థం చెప్పాలి సర్వస్థియా అంటే సకల ప్రాణుల యొక్క హృదయమునందు పరమాత్మ ఉన్నాడు మళ్ళీ ఇంకొంచెం స్పెసిఫిక్ స్పెసిఫై చేయడం కోసం ఇప్పుడు దోమకో హృదయం ఉన్నది పిల్లకో హృదయం ఉన్నది అలా కాకుండా ఉంటుంది వాటికి కూడా హృదయం ఉంటుంది బట్ దట్ ఈస్ నాట్ ది టాపిక్ ఆఫ్ డిస్కషన్ కాబట్టి సకల మానవుల హృదయం నుండి ఉన్నాడు అని మీరు దాన్ని సంకోచం చేసి చెప్పాలి కాబట్టి సర్వస్య అంటే సకల మాన శంకరులైతే సకల ప్రాణుల అనే చెప్తున్నారు సకల ప్రాణుల యొక్క ఉన్నవాడు ఆ పరమాత్మ సకల ప్రాణుల హృదయమునందు ఉన్నాడు కాబట్టి హృదయమునందు ఉన్నాడు అనుకోండి అంటే ఇప్పుడు ఇప్పుడు పరమాత్మ ఎక్కడున్నట్టు మీ హృదయంలో ఉన్నాడు నా హృదయంలో ఉన్నాడు అందరి హృదయమునందు గలడు సర్వస్థ అంటే కాబట్టి డబ్బున్న వాళ్ళ హృదయంలో ఉన్నాడా ఉన్నాడు డబ్బు లేని వాళ్ళ హృదయంలో ఉన్నాడు లేడు ఉన్నాడు పెద్ద కూలల్లో పుట్టిన హృదయంలో ఉన్నాడా ఉన్నాడు తక్కువ కళల్లో పుట్టిన వాడు హృదయంలో ఉన్నాడా ఉన్నాడు అంటే ఒక గివన్ కాంటెస్ట్లో ఎక్కువ తక్కువ అనే మాట ఉంది కనుక నేను అలా చెప్పాను కాబట్టి తర్వాత విద్వాంసుని యొక్క హృదయంలో ఉన్నాడు ఉన్నాడు మూర్ఖుడు ఉంటాడు చదువు సంధ్యాలు ఏమి హృదయంలో ఉన్నాడు ఒక పుణ్యాత్ముడు యజ్ఞాలు యాగాలు దానాలు ధర్మాలు చేసిన ఆయన హృదయంలో ఉన్నాడు ఒక పాపి మల్టిపుల్ మర్డర్ సీరియల్ కిల్లర్ సీరియల్ కిల్లర్ అంట ఎప్పుడైనా విన్నారా సీరియల్ కిల్లర్ అనమాట కాబట్టి సీరియల్ కిల్లర్ హృదయంలో ఉన్నాడా వేడా ఉన్నాడు మరి వాడు ఎందుకు మర్డర్ అది వేరే టాపిక్ అది దాని తర్వాత ఆలోచిద్దాం ముందు ప్రస్తుతాన్ని సీరియల్ కిల్లర్ హృదయంలో కూడా ఈశ్వరుడు ఉన్నాడు సర్వ ప్రాణుల యొక్క హృదయం టెరరిస్టులు ఉన్నాడు వాళ్ళ హృదయంలో ఉన్నాడు ఉన్నాడు సర్వస్య హృది సన్నివిష్ట అహం కాబట్టి అహం అంటే శ్రీకృష్ణుడు అనగా శ్రీకృష్ణుడు అని అహం అంటే శ్రీకృష్ణుడే శ్రీకృష్ణుడు అంటే ఏంటి శ్రీకృష్ణుడు అంటే ఈ సందర్భంలో అంటే దేవకే వసుదేవకులకి పుట్టినయన ఏదో ఫైవ్ అండ్ హాఫ్ ఫీటో సిక్స్ ఫీటో సిక్స్ అండ్ హాఫ్ ఫీటో ఉన్నాడు ఓ డెబ్భై ఎనభై కేజీలు బరువు ఉన్నాడు ఆయన కాదు కాదు చేతిలో కట్టపెట్టుకునే పశువులు తోలుతున్నాడు ఆయన కాదు అప్పుడు ఎప్పుడో హర్యానాలో ఉండేవాడు కురుక్షేత్రంలో ఉండేవాడు అప్పట్లో ఐదు వేల ఏళ్ల క్రితం ఆయన కాదు మరి ఏమిటి శ్రీకృష్ణుడు అంటే శ్రీకృష్ణుడు అనగా ఆత్మతత్వము అది చేయించేనా అదే అహమ్మాయి శాస్త్రదృష్ట్యా తోపదేశ ఉపదేశం చేసేప్పుడు మీ బయోడేటాలు అక్కర్లేదు మీ స్వరూపమే కావాలి కాబట్టి శ్రీకృష్ణుడు ఉపదేశం చేస్తున్న సందర్భంలో ఆయన బయోడేటా అక్కర్లేదు ఆయన బయోడేటా ఎప్పుడు కావాలి అష్టోత్తర శతనామా రాయాలనుకుంటే బయోడేటా కావాలి నూట ఎనిమిది నామాలు రాయాలనుకోండి కావాలి ఏదో కంస సంహారకాయనమహ పూతనా సంహారకాయనమహ ఇలాగేదో గోపీజన వల్ల భాయమహ అంటే ఆ బయటాన్ని బట్టి మీరు అష్టోత్తరాన్ని రాసుకోవాలి ఇక్కడ అక్కడ కాబట్టి శ్రీకృష్ణుడు అంటే చైతన్యము ఏ రూప శాస్త్రదృష్టితో ఉపదేశం అక్కడ అహం అంటే ఆత్మ చైతన్యము ఇప్పుడు మీరు మీ హృదయంలో ఈశ్వరుడున్నాడు అని ఎవరికే మాటవలసనుకోవడం ఇలా మాట వస్తుంది అంటారు అలవాటు పడిపోతారు అలాంటి మాటలు మాట్లాడడానికి అలవాటు పడిపోతారు దాన్ని తెలుసుకోవాలనే ప్రయత్నం చేయమే చేయదు అది ఎవరిని ఇన్స్పైర్ కూడా చేయదు దేవుడు అంతటా ఉన్నాడని అంటాడు మాట వరుసకి మళ్ళీ తన సంసారం తండే దానివల్ల ఉపయోగం లేదు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్ హా ఈశ్వరుడు ప్రతి ప్రాణ హృదయం నుండి ఉంటుతానగానే దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని అనుభవానికి తెచ్చుకోవాలి రెండు స్టెప్స్ ముందు అర్థం చేసుకోవాలి తర్వాత అనుభవానికి తెచ్చుకోవాలి వాళ్ళు ఫాలో వస్తే అంటారు అసలు అర్థం చేసుకోవడం దగ్గరే మిస్టేక్ ఉంటే ఇంకా అనుభవం అనేది ఉండలే ఇప్పుడు మనం మన మన జీవితాన్ని ఒకసారి మనం చూసుకున్నట్లయితే సాధారణంగా జనులు రెండు రకాలు ఉంటారు పీపుల్ ఆఫ్ ది మైండ్ పీపుల్ ఆఫ్ ది హెడ్ అండ్ పీపుల్ ఆఫ్ ది హార్ట్ అని అంటారు అలా అలా విభాగం చేస్తాడు అంటే ఇప్పుడు నేను అడుగుతా చెప్పండి అటార్నీ ఉంటాడు అటార్నీ కోర్టుకెళ్ళి కాకిని బమ్మిని తిమ్మి తిమ్మిని బమ్మి చేసి అలా ఆర్జీ చేసి అసత్యాలను ప్రచారం చేస్తూ అసత్యాలను ఎదరవాళ్ళని ఎత్తిమీని వేస్తూ ఏదో చేసే హరావులు ఏదో చేస్తూ ఉంటాడు అటార్నీ అతను అది అటార్నీ అతను పీపుల్ ఆఫ్ హెడ్కి వస్తాడా పీపుల్ ఆఫ్ హార్ట్కి పీపుల్ ఆఫ్ హెడ్ హార్ట్ ఏ ఉంది దాంట్లో పీపుల్ ఆఫ్ హెడ్ ఈ ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఉంటారు చూడండి ప్రాక్టీషియనర్ వాళ్ళు పీపుల్ ఆఫ్ హెడ్కి వస్తారా పీపుల్ ఆఫ్ హార్ట్కి వస్తారా పీపుల్ ఆఫ్ హెడ్ సో పిల్లవాడిని సాకే తల్లి ఉంటుంది పీపుల్ ఆఫ్ హెడ్ పీపుల్ ఆఫ్ హార్ట్ పీపుల్ ఆఫ్ హార్ట్ ఎంత తేడా ఉందో చూ ఇప్పుడు తను ప్రియురాలని ప్రేమించే సందర్భంలో పీపుల్ ఆఫ్ హెడ్ అవుతాడా పీపుల్ ఆఫ్ హార్ట్ అవుతాడా పీపుల్ ఆఫ్ హార్ట్ సాధారణంగా మనుషులు ఎలా ఉంటారంటే పీపుల్ ఆఫ్ హెడ్ కింద ఉంటారు సాధారణంగా జనులు ఉంటారు మనం పుట్టినప్పుడు హృదయానికి చెందిన వ్యక్తులుగా పుట్టాము పెరిగాపు చిన్న అంచేతనే చిన్న పిల్లలందరూ చాలా ముద్దొస్తారు ఎందుకంటే వాళ్ళు పీపుల్ ఆఫ్ ది హార్ట్ కింద ఉంటారు వాళ్ళకి పిల్లలకి ఇంకా హెడ్ హెడ్ ఇంకా గ్రో అవ్వదు మనస్తే ఉండదు మనస్తే ఉండదు క్రమంగా వస్తుంది మనస్సు కాబట్టి మనం పుట్టినప్పుడు ఒక ఇన్నోసెన్స్ ఒక అమాయకత్వంతో పడుతాము దట్ ఈస్ కాల్డ్ పీపుల్ ఆఫ్ ది హార్ట్ కానీ మనం పెరిగేప్పుడు ఆ ఇన్నోసెన్స్ని మనం పోగొట్టుకుంటాం అమాయకత్వాన్ని పోగొట్టుకుని దాని స్థానంలో డిప్లొమసీ అసత్యాన్ని పలకడం స్వార్థచింతన ఇలాగంటే దోషాలు అసూయ తనను ఇతరులతో పోల్చి చూసుకోవడము ఇలాంటి దోషాలన్నింటినీ వీడు నేర్చుకుని పర్సన్ ఆఫ్ ది హెడ్ కింద తయారు జీవితంలో మనము ఇలాంటి కొరపాటు చేస్తాం ఇది మన చేతుల్లో ఉండదు ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల్ని స్వార్థపరులుగా తీర్చిదిద్దుతారు సోషల్ మొరాలిటీ అని అంటారు ఏ తల్లిదండ్రులైనా పిల్లలకి ఏమని చెప్తారు నాన్న నీకు స్కూ క్లాస్లో అందరికంటే ఎక్కువ మార్పులు రావాలి అని చెప్తారు స్కూల్కి వెళ్ళే సందర్భంలో ఆహారం ప్యాక్ చేసి ఇచ్చినప్పుడు నాన్న ఎవరి నువ్వు ఒక్కడవే తిమ్ కూడా చెప్తాను తర్వాత కాంపిటీషన్కి బాగా ప్రమోట్ చేస్తావు నువ్వు కంపీట్ చేయాలి వాళ్ళకంటే ఎక్కువ రావాలి అని ఆ విధంగా కాంపిటీషన్ నేర్పుతా మార్పుల విషయంలోనే కాదు అన్ని విషయాల్లో కూడా సంపాదించేప్పుడు కూడా అందరికంటే మీ క్లాస్మేట్స్ అందరికంటే కూడా నువ్వు ఎక్కువ సంపాదించాలి వాడి నెలకి ఇరవై వేలు సంపాదిస్తే నువ్వు యాభై వేలు సంపాదించాలి అనే ఆ విధంగా దట్ ఈస్ హౌ దట్ ఈచ్ యూ హ్యావ్ టు మేక్ ఇట్ మోర్ ఇంకా ఎక్కువ ఉద్యోగం చేసుకున్నప్పుడు కూడా మిగతా వాళ్ళకంటే నీకు ముందు ప్రమోషన్ రావాలి అని అలా ప్ర అలాగా ఎంకరేజ్ చేస్తా తర్వాత నువ్వు బాగా ధనాలను సంపాదించాలి ఇల్లు రెండో ఇల్లు మూడో ఇల్లు అలాగే వీటన్నిటినీ సంపాదించాలి నువ్వు ఈ భోగాలను అనుభవించాలి అని నేర్చుకుతావు అలా నేర్పు పెడతారు స్వార్థ పరులుగా తయారు చేస్తారు వాళ్ళు ఆ స్వార్థాన్ని తల్లిదండ్రుల మీద చూపిస్తారు ఫైనల్గా అది జరిగేది అది సమాజంలో స్వార్థం ప్రతివాడు స్వార్థమే నడుస్తుంది తల్లిదండ్రుల మీద ఆ స్వార్థాన్ని చూపిస్తారు కాబట్టి మనం నీవు నేర్పిన విద్యయే నేర జాక్ష నేరపద్యం ఉంది అలా ఒప్పులు పెట్టే పరిస్థితి కాబట్టి మనం పిల్లలను ఎలా తీర్చిదిద్దుతాము అంటే దర్శనవతి హార్ట్ నుంచి దర్శనవి హెడ్ అయ్యే విధంగా వాళ్ళని పెంచుతారు వాళ్ళు అలాగే పెరిగి పెద్దవాళ్ళు అవుతారు దర్శన అంటే చిన్నప్పుడు ఉన్నటువంటి ఆ హృదయ వ్యక్తిత్వం నుంచి మస్తిష్క వ్యక్తిత్వంలోకి వీడు ఎదుగుతారు ఇది ప్రతి వాళ్ళకే అలా అవుతుంది స్పిరిచువాలిటీ అంటే ఏమిటి దేవుడు మన వాళ్ళు ఏమంటుంటారంటే దేవుడు అంటే ఓ నాలుగు పూజలు చేసేస్తే దేవుడు అని సెటిల్ అవుతుంది అలా తేల్ అలా తేల్చారు ఓ నాలుగు రకాల పూజలు చేసి అక్కడికి దేవుడికి సెటిల్ అయిపోతుంది లేకపోతే రోజుకో నాలుగు సార్లు దేవుడు దేవుడు దేవుడు అంటూ ఏదో నామాన్ని పట్టుకుని దాన్ని ఒక పదిసార్లు అక్కడికి దేవుడికి మనం చేయాల్సిన మొక్కుబడి మొక్కుబడి అంటాం సార్ నా పేరులోనే ఉంది దేవుడికి మొక్కుబడి ఏమిటంటే ఓ నాలుగు పూజలు చేసేది లేకపోతే ఓ పదిసార్లు నామాన్ని జపించేది లేకపోతే ఓ మంత్రాన్ని ఓ మాల నాలుగు మాల మంత్రాలను జపం చేసేది లేకపోతే ఇక్కడ అక్కడ నదుల్లో నాలుగు స్నానాలు పుష్కల స్నానం ఈ స్నానం స్నానం చేసేవారు ఓ నాలుగు తీర్థయాత్ర చేసిన అయిపోయింది బై గాడ్ వాట్ ఎవర్ వీ హెవ్ టు డూ వీ హన్ అని అనుకుంటారు దాటినా స్పిరిచువల్ ఉంటుంది అది ఉంటే వెరీ వెరీ బేసిక్స్ ఆఫ్ దీన్ని స్వామి వివేకానంద ఏమన్నాడంటే స్పిరిచువల్ బేబ్స్ అన్నాడు పీపుల్ దే డోంట్ నో ఇన్ స్పిరిచువాలిటీ బేబ్స్ అంటే స్పిరిచువాలిటీలో వీళ్ళు ఇల్లిటరేట్ ఏమీ కూడా కాదు అని అన్నారు స్పిరిచువాలిటీ అంటే తెలుసుందండి మనం హృదయ స్థానం నుంచి మస్తిష్కంలోకి పెరిగినాం కదా పెరిగి పెద్దవాళ్ళవయ్యాము ఇప్పుడు వీఆర్ లొకేటెడ్ హియర్ మనుషులు మస్తిష్కంలో లొకేట్ అయ్యి ఉంటారు నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత వీడు కొడుకు ఎంత సంపాదిస్తున్నాడు అంత మస్తిష్కమే ప్రతీది మస్తిష్కమే ప్రతీది క్యాల్కులేషన్ ఎవ్రీథింగ్ ఈజ్ క్యాల్కులేషన్ పీపుల్ ఆఫ్ ది హెడ్ అలా ఉంటాడు అక్కడి నుంచి వీడు క్యాల్కులేషన్ తగ్గించి ప్రేమించటం నేర్చుకుంటే ఆ హెడ్ నుంచి హార్ట్కి వస్తుంది ఒరిజినల్గా హార్ట్ హెడ్లోకి పెరిగి పెద్దవాడయ్యాడు ఇప్పుడు మళ్ళీ ప్రా ప్రాణం పోయి లోపల హెడ్ నుంచి హార్ట్కి దిగాలి దిట్ ఈస్ కాల్డ్ స్పిరిచువాలిటీ అంటే ఎలాగనమాట ప్రతి సందర్భంలోనూ మీరు హెడ్ని కాకుండా హార్ట్ని అప్లై చేయాలి ప్రతి సందర్భంలో హెడ్ బదులు హార్ట్ని అప్లై చేయాలి ప్రతిసారి కూడా అది స్పిరిచువాలిటీ అది దైవత్వం అంటారు మనం ఎందుకంటే హెడ్లో ఉన్నది జీవుడు హార్ట్లో ఉన్నది దేవుడు ఇప్పుడు మీరు ఓ పండు ఉందనుకోండి ఈ పండు మనం నోట్లో వేసుకుందాము అని మీరు ఎవరు లేని సమయం చూసి నోట్లో వేసుకుంటే ద జీవుడు ఇన్ ది హెడ్ ఈజ్ ఆపరేటింగ్ అలా కాకుండా ఈ పండ్లు ఇంకోహళ్ళకి సగం పెట్టి మనం సగం తిన్నాము లేకపోతే ఇతరులకు తిన్నాము అని మీరు ప్రేమతో భావన చేస్తే ఇట్ ఈస్ ది గాడ్ ఇన్ యూ ఆపరేటింగ్ వెరీ సింపుల్ కాకే జీవహుతాహే ఖిలాకే ఈశ్వర హుత మీరు నాది నేను అనే అహంకార ఆలోచించి ఆ ఆలోచనకి తగ్గట్టుగా మాట్లాడి దానికి తగ్గట్టుగా కర్మని చేసిన ప్రతి సందర్భంలో కూడా మీరు ఒక జీవుడుగా ఉంటారు అహంకార మమకారాలు ప్రక్కన పెట్టి మీ థింకింగ్లో మీ మాటలో చేతలో అహంకార మమకారాలు ఎప్పుడైతే ఉండవో అటువంటి ప్రతి సందర్భంలో కూడా మీ ఎందు ఉన్న దైవత్వం పైకొస్తూ కాబట్టి వడ్ల గింజలో బియ్యపు గింజ అన్నట్టుగా జీవుడు ఉన్న చోటే దేవుడు ఉంటాడు జీవుడు ఒక చోట దేవుడు ఇంకో చోట ఉండడు ఇది ఒక పెద్ద సమస్య ఈ రిలీజియస్ థింకింగ్లో వచ్చింది ఈ సమస్య ఇది అబ్రహామిక్ ఫైట్స్లో ఉంది బాగా అదేమిటంటే జీవుడు భూలోకంలో ఉంటాడు దేవుడు హెవెల్లో ఉంటాడు లేకపోతే జీవుడు భూలోకంలో ఉంటాడు దేవుడు ప్యారాడైజులో ఉంటాడు అబ్రహామిక్ సైట్స్లో అలా ఉంది అబ్రాహాక్ ఫైట్స్ కని మనం ఊరికే అనుకోవడం కలిగి ఇండియన్ ఫైట్స్ కూడా అలాగే ఉన్నాయి ఇండియన్ ఫ్లైట్స్ మీద అబ్రహామిక్ ఫైట్స్ యొక్క ఇంపాక్ట్ అనాలా ఏమన్నాలో నాకు అర్థం కాదు ఐ థింక్స్ స్వామి ప్రభవానందమలైన మహాత్ములు అలాగే చెప్పారు అబ్రహామిక్ ఫైట్స్ యొక్క ఇంపాక్ట్ కొంత ఇండియన్ ఫ్లైట్స్ మీద పడింది ఎందుకంటే ఈ పురాణాలన్నీ గత ఐదు ఏళ్లలో వచ్చాయి అప్పటికి అబ్రహామిక్ ఫైట్స్ యొక్క ఇంపాక్ట్ వీటి మీద పడి దేవుడు వైకుంఠంలో ఉన్నాడు అని ఒకటి అంటాడు తాధికాలికాలు కైలాసంలో ఉన్నాడు ఇంకొకటి అంటాడు ఇక్కడ కాదండి అక్కడా కాదండి వీళ్ళు సరిగ్గా చెప్పట్లేదు గోలోకం అని ఇంకొకటి ఉంది మళ్ళీ గో ఈ రెండు లోకాలు చాలినట్టు మరో లోకం గోలోకం అని ఒకటి ఉంది అక్కడ ఉంటాడు దేవుడు అని ఇంకొకటి అంటాడు వీళ్ళకంటే ఇంకొక సెట్స్ ఉంది తాంత్రికులు వాళ్ళు అంటారు సుధాలోకము ఉమాలోకము అలాంటి లోకాలు ఉన్నాయండి అవలండి అసలైన లోకాలు అక్కడ ఉన్నాయని అంటారు వైదికులైతే స్వర్గ స్వర్గం వాళ్ళు ఎలా వారితే స్వర్గం తప్పింకే ఉండదు స్వర్గమే స్వర్గంలోకంగమయ్య ఇంకా పురు స్వర్గమే మీరు వేదం చదువుతూ ఉంటే స్వర్గం అనే మాట కొన్ని వందల సార్లు వస్తుంది సో ఈ విధంగా సర్వత్ర అన్ని సందర్భాల్లో కూడా దేవుణ్ణి జీవుడి కంటే సెపరేట్ చేసి పెట్టడం అనేది అది మతము యొక్క మూమెంట్ అలా ఉంటుంది మతం అంటే అలాగే ఉంటుంది ఆ మతం క్రిస్టియన్ మతమైన ఇస్లామిక్ మతమైన వైష్ణవ మతమైన శైవ మతమైన మతము అంటే జీవుడు వేడు దేవుడు వేడు జీవుడు ఇక్కడ దేవుడు అక్కడ అలా ఉంటుంది కానీ వేదాంతం దగ్గరకు వచ్చేప్పటికీ ఈ పరిస్థితి పూర్తిగా మారుతుంది కానీ నా కంప్లైంట్ ఏమిటంటే నేను కంప్లైంట్ చేస్తూ ఉంటాను కంప్లైంట్ ఏమిటంటే వేదాంతం దగ్గరికి వచ్చి కూడా ఏ ఎండకా గొడుగు పట్టడం అనే లక్షణాన్ని జనులు కలిగి ఉండడము దురదృష్టం అంటే ఇక్కడ వేదాంతాన్ని గీతా క్లాసుకు వచ్చి ఆ దేవుడు అంతటా ఉన్నాడు దేవుడు ప్రతి హృదయంలోనూ ఉన్నాడు కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళిన తర్వాత వ్యవహారంలో ఆ హృదయంలో ఉన్న దేవుడు వచ్చి ఇట్లా ఉండదు వ్యవహారం వ్యవహారంలోకి వచ్చేప్పుడు ఆ హృదయంలో ఉండే దేవుణ్ణి కప్పిపుచ్చేసి హెడ్తో వ్యవహారం చేయడం హెడ్తో మీరు వ్యవహారం చేస్తే హృదయంలో ఉన్న దేవుణ్ణి మీరు ఇగ్నోర్ చేసినట్టే కదా అలాగే ఇగ్నోర్ చేసి వ్యవహారం చేస్తూ అన్ని సందర్భాలలో You use your head to interact with the other person. Head use the head then, not to use the head, use the house then use the house, but you can use the railway ticket, call, and call. One notary of a rupa, your head is used to use the notary of a measure, and you can count. I don't know how to use the house. If you try to use this platform, you can use the three of them. Use the house then, head is used to. But, at the time, head versus heart is the same way. అక్కడ హెడ్ బదులు హార్ట్ మిస్ చేయటం దాని పేరు స్పిరిచువాలిటీ అంటారు అది స్పిరిచువాలిటీ స్పిరిచువాలిటీ అంటే బాణాసంఖ్యా కాల్స్తే స్పిరిచువాలిటీ కాదు ఆ ఏనుగుల మీద బొమ్మలు పెట్టేసి వాటి మీద కూర్చొని వాటిని పొడిచేస్తూ వాటి గాయాలను లెక్క చేయకుండా వాటికి నామాలు పెట్టేస్తే అది స్పిరిచువాలిటీ ఏమవ్వదు లేకపోతే గంగాళాలు గంగాళాలు చక్ర పొంగల్లో అవి చేసి నైవేద్యాలు పెట్టేసి చిన్న మీద పారేసి తిన్నంత తిని అంత అల్లరి చిల్లరిగా చేస్తే అది స్పిరిచువాలిటీ అవ్వదు స్పిరిచువాలిటీ అంటే ఇతరులతో వ్యవహరించేటప్పుడు హెడ్ వర్సెస్ హార్ట్కి అవకాశం అనే ఛాయిస్ ఉన్నప్పుడు మీరు హెడ్ని ప్రక్కన పెట్టి హార్ట్ని చూస్ చేసుకుంటే దాన్ని స్పిరిచువాలిటీ అంటారు అది ఏ ఏ మేరకు మీరు చేయగలుగుతారు అనేది ఒక ఛాలెంజ్ ఆ ఛాలెంజ్ని మీరు యాక్సెప్ట్ చేసి వన్స్ యూ యాక్సెప్ట్ దట్ ఛాలెంజ్ దెన్ బిగిన్స్ ద ప్రాసెస్ ఆఫ్ గ్రోత్ ఆ గ్రోత్ ఆ లెర్నింగ్ ప్రాసెస్ ఒకటి స్టార్ట్ అవుతుంది అంతవరకు అసలు లెర్నింగే ఉండదు ఉరికే చిలక పలుకులు పలికితే లెర్నింగ్ అవ్వదు కాబట్టి హెడ్ వెర్సెస్ హార్ట్ ఉన్నప్పుడు హెడ్ ఉన్నప్పుడు హెడే యూస్ చేస్తారు హార్ట్ ఉన్నప్పుడు హార్ట్ యూస్ చేస్తారు మోర్ అండ్ మోర్ హార్ట్ని యూజ్ చేస్తూ ఉండడం హెడ్కి హెడ్ వర్సెస్ హార్ట్ ఉన్నప్పుడు హార్ట్కే ప్రాముఖ్యాన్ని ఇవ్వడము ఆ విధంగా ఎవరైతే తయారవుతారో వాళ్ళు స్పిరిచువల్ పీపుల్ అంటారు వాళ్ళని సేన్సీ పీపుల్ అని అంటారు అది దైవానికి దైవత్వాన్ని మనం ఆవిష్కరించుకోవడం ఆ విధంగా ఉంటుంది కాబట్టి జీవుడున్న చోటే దేవుడు ఉంటాడు జీవుడు ఎక్కడుంటాడు హృదయంలో ఉంటాడు సార్ హృదయంలో ఉంటాడో స్వర్గంలో ఉంటాడో జీవుడు హృదయంలో ఉంటాడు దేవుడు కూడా హృదయంలోనే ఉంటాడు సో వడ్ల గింజలోనే బియ్యపు ఉంటుంది హస్తి పెడితే వడ్ల గింజ తీసేస్తే బియ్యపు అలాగే హృదయంలో దేవుడు ఉన్నాడు హృదయాన్ని విడిచిపెట్టి హెడ్లోకి వెళ్తే జీవుడు హెడ్ని వదిలిపెట్టి హృదయంలోకి వస్తే దేవుడు దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్ సాధారణంగా మేము చాలా నియమం కల్లా నియమము నిష్ఠ అన్నవాళ్ళు వాళ్ళు హెడ్ పీపుల్గా ఉంటారు హృదయాన్ని చాలా తక్కువ వాడతారు నియమము నిష్ట అని అన్నవాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి ఒక ఆయన నియమంగా నిష్ఠగా మడి కట్టుకుని ఏదో పూజ చేసుకుంటున్నాడు ఎవడో కుర్రాడు వచ్చి పరిగెత్తుకుని వచ్చి వాడిని టచ్ చేశాడు వీడిని టచ్ చేయాలని అనుకోలేదు వాడి పరుగు వాడి బంతి హడావిల్లో వచ్చి వీడి మీద పడ్డాడు వీడు వెంటనే నా మడి చెడిపోయింది నా కుర్రాడిని కట్టుకుని రెండు మొత్తులు పొట్టాడు ఇప్పుడు ఆ దర్శనం ఆ నియమనిష్ట హెడ్కి చెందిందంటారా హార్ట్కి చెందిందంటారా హార్ట్కి చెందిందని తెలిసిపోతూనే ఉన్నది ఒక కథ చెప్తాను ఒక ఆయన సంధ్యావందనం చేస్తున్నారు కూర్చుని చీకట్లో సాయంకాలం సంధ్య కదా చీకటి అంటే ఇంకా ఇంకా పూర్వకాలం గ్రామాల్లో పెద్ద పెద్ద దీపాలలోవి ఉండివి కాక ఎక్కడో కార్నర్లో కూర్చుని సంధ్యావందనం చేస్తున్నాడు ఆయన అదే చీకటి టైము కొంచెం ఆవిష్టంగా సంధ్యావందనం చేస్తున్నాం సంధ్యావందనం చేస్తే భోజనానికి వెళ్ళచ్చు ఇదో ఆతంకం భోజనం ఈ సంధ్యావందనం అన్నది పెద్ద న్యూస్ అని సరే భోజనం చేద్దాం అనుకున్నప్పుడు కాదు అది సమయం దట్ ఇది మీరు ఎప్పుడు భోజనం చేద్దాం అనుకున్నా అది సంధ్యావందనం టైం ఇది ఎలాగంటే కంఠ కంఠంలో ఏదో అడ్డుపడింది అంటారు చూడండి ఆకలిగా ఉండి ఒడ్డీ ధర అంటే సంధ్యావందనం అయింది అది ఆవరణ సరే కానీ ఇంకో పావు గంట దాకా ఆకలి అలా వెయిట్ చేయాల్సి ఉంటుంది వస్తువు ఆయన ఆ విధంగా సంధ్యావనం చేస్తున్నా చీకటి ఈ లోపల ఒక అమ్మాయి యంగ్ లేడీ ఆమె తన ప్రియుడిని కలవడానికి హడావిడిగా వెళ్తోంది వాడు ప్రియుడు చెప్పాడు ఏడు గంటలకు అక్కడికి వస్తాను అక్కడ కలుసుకో ఏడో ఏడున్నో ఏదో ఆవిడ హడావిడిగా ప్రియుడిని ఆమె మనస్థంతా కూడా ప్రియుడు నిండి ఉన్నాడు ఆమె హడావిడిగా వెళ్తోంది ఆమె చీర కొంగో లేకపోతే పరికణీయ కొంగో ఈయన సంధ్యావందనం చేస్తున్న పాత్రకి తగిలింది తగిలితే ఆమెని ఏ ఇలా అని గట్టిగా క్యారెక్టర్ తీసుకుల్చాడు పాప తన ఒక హెవరి అంటే ఆమె ఒక భావావేశంలో ఉన్నది ఆమె హృదయమంతా కూడా ప్రియుడు నిండి ఉన్నాడు ఆమె చూసుకోలేదు ఈ మూల కూర్చుని సంధ్యావందనం ఉద్ధరిస్తున్నాడని అది చూడలేదు ఆవిడ్ని తిట్టడం ప్రారంభించాడు నువ్వు నా సంఘ్యావందనం చేసుకుంటే గమనించద్దా అలాగా ఆ పాత్రలో నీళ్ళన్నీ కింద పడ్డాయి నువ్వేమో నేను చేస్తున్నటువంటి పుణ్యకర్మలు అడ్డోత్సవంతో ఏదో ఏదో ఆవిడ మీద ధూమ్ ధూమ్ ధామ్ అంటే ఆవిడ ప్రశ్న వేసింది చూడు నేను నా ప్రియుణ్ణి కలవడానికి వెళ్తున్నాను అని చేత నా హృదయమంతా నా ప్రియుడే నిండి ఉండడం చేత నేను నిన్ను గమనించలేదు మన నువ్వు సంధ్యావందనం అంటే ఏదో దేవతని ఉపాసం చేస్తూ ఉండి ఉండాలి కదా మరి నీ నీవు నన్ను ఎలా గమనించేవరా నీ మనస్సు అంత అధ్మానంగా ఎందుకుందని అడిగింది కానీ ఆవిడ అడగకపోతే నేను అడుగుతున్నా ఆవిడ తరఫున కాబట్టి కనుక నియమనిష్టలనే పేరుతోటి హృదయాన్ని కోల్పోయి హెడ్ పీపుల్ కింద తయారవడం అనే పొరపాట్లు చేయకూడదు డబ్బు క్యాల్కులేషను డబ్బు పేరుతోటి మనం హెడ్ పీపుల్ అయిపోతాం అదొక దోషం అలాగే ఈ నియమనిష్టలు కోష్టాలు అనే పేరుతోటి వీళ్ళు చాలా వెరీ కాంప్లెక్స్ పీపుల్గా తయారయ్యి కఠోరమైన హృదయం అంటే హెడ్ పీపుల్ కింద తయారవడం ఇది చాలా దురదృష్టకరమైన విషయం అది స్పిరిచువాలిటీకి విరుద్ధం ఇట్ మే బి కాల్డ్ రిలిజియన్ బట్ సర్టన్లీ నాట్ స్పిరిచువాలిటీ కాబట్టి మనం ఆ హృదయస్థానము యొక్క ప్రాముఖ్యమును గుర్తించాలి నేను ఆ హృదయం అనే పదాన్ని పట్టుకుని వ్యాఖ్యానం చేస్తున్నాను ఎందుకంటే ఏ ఉపనిషత్తు చూసినా రమణ మహర్షి మొదలైనటువంటి మహాత్ముల యొక్క ఏ బోధలను చూసినా హృదయం చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఎంతసేపు హృదయమే ఉంటుంది ఉపనిషత్తులలో ఈశ్వరుణ్ణి హృదయంలోనే వర్ణించాడు సయ యోంతర్ హృ ఆకాశ అని తైత్రీయోపనిషత్తు హృదయం లోపల ఒక ఆకాశం చిదాకాశముడు అక్కడ హిరణ్మయ పురుష ఆ పరమేశ్వరుడు హిరణ్మయ అంటే తేజోమయ అంటే చైతన్య స్వరూపుడైన పరమేశ్వరుడు ఆ హృదయంలో ఉన్నాడు అని అలాగే గీతలో కూడా ఈశ్వర సర్వభూతానా హృదేశే అర్జున తిష్టతి ఈశ్వరుడు ఎక్కడ ఉంటాడు ఎక్కడ ఉండడం అంటే ఊరికే ఉండడం కాదు గట్టిగా నిలిచి ఉంటాడు టిష్టతి ఇష్టా గతి నివృత్తం అంటే కదలకుండా ఫిక్స్ అయిపోయి ఉంటాడు అని అర్థం ఎక్కడ ఉంటాడు అంటే సకల ప్రాణుల యొక్క హృదయములను నిలిచి ఉంటాడు అలాగే రమణ మహర్షుడి వెరీ పాపులర్ వెడ్స్ ఇవన్నీ గుర్తు చేస్తున్నానంటే ఇవి చాలా ఇన్స్పైరింగ్ వచ్చినప్పుడు కొన్ని తరములను ఇన్స్పైర్ చేసే ఈ వాక్యాలు అందుకోసం వాటిని గుర్తు చేస్తున్నాం రమణ మహర్షి ఏమన్నారంటే హృదయ కుహర మధ్యే మీ హృదయము కుహరము అంటే ఆకాశం అనుకోండి చిన్న ఆకాశం దహరాకాశము అంటారు చిన్న ఆకాశం ఆ హృదయాకాశం నుండి చిన్న ఆకాశమే అగుగాక కానీ ఇప్పుడు చలిచీమ చిన్నదిగా ఉంటుంది కానీ కుడితే తేలి కుట్టినంత నోటి కుడుతుంది కాబట్టి చిన్నదని మీరు దాన్ని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు అలాగే హృదయాకాశము చిన్నది చిన్నదని మీరు దాన్ని అండరిస్టిమేట్ చేయకండి సకల జగత్తు కూడా అక్కడే ఉంది సో ఆ హృదయాకాశమునందు ఎవరున్నారు హృదయ కుహల మధ్య ఎవరు ఒక్కరే ఉన్నారు కేవలం అదేవరు బ్రహ్మ మాత్ర ఆ పరమాత్మయే ఆ పరబ్రహ్మయే హృదయమునందు ఉన్నాడు అని రమణ మహర్షి యొక్క బోధలలో మూర్ధన్యమైన బోధ అంటే సర్వోత్తమైన బోధగా సెంట్రల్ సెంట్రల్ బోధ అదే హృదయము కాబట్టి హృదయస్థానము నాకు అంతటి ప్రాముఖ్యం ఉన్నది నామాన్ని జపించేప్పుడు కానీ ఏదైనా పవిత్రమైన నామజపము మంత్రజపము ఇత్యాదులు చేసేటప్పుడు హృదయ హృదయాన్ని హృదయస్థానంలో చేయమని చెప్తారు ఇప్పుడు నామము వస్తూ ఉంటుంది నామాన్ని మీరు ఓ నమ శివాయ ఉన్నమ శివాయ అని జపిస్తున్నారనుకోండి ఆ నామము ఆవిర్భవిస్తూ ఉంటుంది ఎక్కడి నుంచి చూసుకోవాలి అది హెడ్లోంచి ఆవిర్భవిస్తూ ఉండవచ్చు ఎందుకంటే మన అలవాటు హెడ్లో ఉంటుంది అప్పుడు వెంటనే దాన్ని కరెక్ట్ చేసుకుని హృదయం నుంచి ఆవిర్భవించి ఇట్లా చూసుకోవాలి ఎందుకంటే హృదయస్థానము అది దైవస్థానం హృదయమే దైవం హార్తిస్ టెంపుల్ దైవస్థానం ఇప్పుడు మీకు గర్భగుడు ఉంటుంది దేవాలయాలు దేవాలయంలో గర్భగృహము అంట అంటే దేవుడి యొక్క విగ్రహము అవి ఉంటాయి సో ఆ స్థానము అది ప్రతీక అది సింబల్ హృదయ స్థానానికి సింబల్ అలాగే దేవాలయంలో చిన్న చీకటి కూడా ఉంటుంది గర్భగృహంలో చీకటి ఉంటుంది అది హృదయంలో ఉండే అజ్ఞానానికి సింబల్ ఒకసారి అజ్ఞానం ఉంటుంది ఇక్కడ దానికి సింబల్ చీకటి అలాగే దేవాలయంలో ఒక నూనె దీపం వెలుగుతూ ఉంటుంది అది హృదయంలో ఉండే జ్ఞాన దీపము ఎరుకకు సింబల్ అలాగే ఆ దీపం ఆ దీపము నూనె ఉంటుంది దీపాన్ని వెలిగిస్తూ అది హృదయంలో ఉండే ప్రేమకి నూనె సింబల్ సో ఈ విధంగా దేవాలయంలో గర్భగృహం అనే దానికి ప్రాముఖ్యం ఎందుకు వచ్చిందంటే హృదయస్థానానికి అది ప్రతీక అది ప్రాముఖ్యం వచ్చింది హృదయ గోపురం ఎంత పెద్ద గోపురం ఉన్నా అది మన కళాకారులందరికీ వాళ్ళ కళని వ్యక్తం చేయడానికి ఒక చక్కటి అవకాశం వండర్ఫుల్ గోపురం మంచి ఫోటోగ్రాఫ్ అవి తీయడానికి చాలా బాగుంటుంది కానీ గోపురంలో ఉండడు దేవుడు క్షీరంగ గోపురం ఎంత గొప్పగా ఉన్నా దేవుడు గోపురు దగ్గర ఉండడు దేవుడు హృదయస్థానంలో ఉంటాడు హెడ్లో ఉండడు దేవుడు ఎంత గొప్పదైనా కూడా మహావిద్వాంసుడైనా కూడా ఇక్కడ ఉండడు దేవుడు ఇక్కడే ఉంటాడు కాబట్టి ఆ హృదయస్థానం యొక్క రాముచ్చమును గుర్తించుట హృదయానికి చెందిన వ్యక్తిగా ఎదిగే ప్రయత్నమును చేయుట హృదయానికి చెందిన వ్యక్తిగా ఎదిగే ప్రయత్నాన్ని చేయాలి హెడ్ పెర్సన్ నుంచి హార్ట్ పెర్సన్లోకి మనం ఎదిగే ప్రయత్నం చేస్తే అది అది నిజమైనటువంటి స్పిరిచువాలిటీ సో ఇంకొక హృదయానికి ఇంకొక స్థానం వదలదు చూడండి జీవితంలో ఒక కొన్ని అనుభవాలు ఉన్నాయి ఈ అనుభవాల గురించి అందరికీ తెలుస్తున్నావు కానీ వర్ణించడం కష్టం అనుభవం అందరికీ తెలుస్తుంది ఇదేమిటంటే ప్రేమ ప్రేమని ఎలా చెప్తారు కానీ ప్రేమ అనే అనుభవం అందరికీ ఉంటుంది ప్రేమ తర్వాత శాంతి అనే అనుభవం అందరికీ ఉంటుంది తర్వాత అందము సౌందర్యము సౌందర్యం అందరికీ అనుభవానికి వస్తుంది నేను సౌందర్యము అన్నప్పుడు ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సూపర్ఫిషియల్ అవుట్వర్డ్ బ్యూటీ గురించి నేను మాట్లాడతాను ఇప్పుడు మీకు మాట్లాడుగుతా చెప్పండి ఒక చిత్రం ఉందనుకోండి ఆ చిత్రము చాలా అందముగా సుందరముగా ఉన్నది మీరు అంటారు అది ఫిజికల్ క్యాన్వాస్ కదా ఫిజికల్ దాన్ని అమ్మితే పదివేలకి ఇరవై వేలకి అలా కూడా ఇట్స్ ఫిజికల్ థింగ్ మనీతో కొనేది చిత్రం కానీ మీరు అది చాలా అందమైనది అని మీరు అంటూ ఉంటారు బట్ నేను అడుగుతాను ఆ అందం దానికి ఎక్కడి నుంచి వచ్చింది అది చిత్రకారుడి హృదయం నుంచి వచ్చింది అది క్యాన్వాస్లో ఒరిజినల్గా లేదు ఇది చిత్రకారుడి హృదయం నుంచి వచ్చింది తర్వాత ఆ అందా అందంగా ఉన్నది మీరు ఆలోచించదగ్గ విషయం ఏమిటంటే అది అందముగా ఉన్నది అన్నప్పుడు ఆ అన్నము దానీయంగా ఉన్నదా లేక మీ హృదయం నందు ఉన్నదా మీ హృదయంలో ఉంటుంది కాబట్టి చిత్రకారుడి హృదయంలో ఉండే సౌందర్యానికి మీ హృదయంలో ఉండే సౌందర్యానికి ఒక కనెక్షన్గా ఇది ఉపయోగపడింది చిత్రము అంటే ఇట్స్ ఇట్స్ ఎ కనెక్షన్ బిట్వీన్ ది టూ అంతే సౌందర్యం ఉండదు క్యాన్వాస్ని సృష్టించిన వాడి హృదయంలో సౌందర్యం ఉండాలి దాన్ని చూసివాడి హృదయంలో సౌందర్యం నేను ఒకసారి ఏదో మ్యూజియంకి వెళ్ళాను న్యూలో ఏదో మ్యూజియం ఉంటే నాకు రెండు మూడు గంటలు ఖాళీ టైం ఉన్నప్పుడు ఆ మ్యూజియంలో రూరేను సో మ్యూజియంలో వెళ్తే ఆ లోపల మోడర్న్ ఆర్ట్ గ్యాలరీ అని పెద్ద హాల్ ఉంది మ్యూజియంస్ చాలా పెద్ద పెద్ద మ్యూజియంస్ నడిచేప్పటికి కాళ్ళు నొప్పులు పుడతాయి నడవాల్సి ఉంటుంది మ్యూజియం చూడాలని సో దాంట్లో దూర మోడర్న్ ఆర్ట్ గ్యాలరీ రెండు మూడు పెయింటింగ్స్ చూసేపటికి బిస్కెట్ ఏమీ తెలీదు ఇది రోడ్ ఎనీథింగ్ అవ్వదు అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చేసి క్లాసికల్ ఆర్ట్ అనే గ్యాలరీలో దూర అవి మనకి తెలుస్తూ కాబట్టి మోడర్న్ ఆర్ట్లో కూడా గొప్ప సౌందర్యం ఉంటుంది అది దాన్ని ఆస్వాదించే శక్తి మనకి లేదు ఎంత కూడా ఉంటుంది లేకపోతే దాన్ని అంత ఖర్చు పెట్టి వాళ్ళు ఎందుకు పెడతారు కాబట్టి మీ హృదయంలో సౌందర్యం ఉండాలి కాబట్టి నేను వరుస చెప్తున్నా ప్రేమ శాంతి సౌందర్యము ఇంకొకటి కలదు ఆనందము ఈ నాలుగు హెడ్ నుంచి వస్తాయా హార్ట్ నుంచి వస్తాయా హార్ట్ నుంచి వస్తా తర్వాత జీవితంలో ధనము అహంకార మమకారములు కీర్తి ప్రతిష్టలు సోషల్ స్టేటస్ నా వాళ్ళు అని చెప్పేసి కుటుంబ సభ్యుల మీద అజమాయిషీ చేయటం వాళ్ళ జీవితాన్ని శాసించటం వాళ్ళు తన చెప్పుచేకల్లో ఉండాలని ఆకాంక్షించి ఆ విధంగా ఇదంతా కూడా హెడ్ వస్తుంది ఇదంతా హెడ్ వస్తుంది నేను ప్రాణం పోయాక స్వర్గానికి వెళ్ళాలి కాబట్టి దానికి ఇప్పటి నుంచి ఏర్పాట్లు చేసుకోవాలి ఈ కర్మ చేయాలి ఈ దానం చేయాలి అదంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది హెడ్ వస్తుంది అదంతా హెడ్ వస్తుంది మీకు తెలుసో తెలీదో నా అనుకున్నా ఈ మధ్య నాకెవడో ఒక ఆయన చెప్పారు రూపాయి పావలా దానం ఒక ఆయన ఈ మధ్య తీసుకున్నారు నాకు ఫోన్ చేసి చెప్పారు నాకు దానం ఇచ్చారండి రూపాయి పావలా ఇచ్చారు రూపాయి ఈ రూపాయి దానం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇదేదో కార్తీక పురాణంలోనో మాఠ పురాణంలోనో మాట ఉంది రూప్యక ఏదో సా ఏదో స్వార్ధ రూప్యకమునో ఏదో అలాగ రూపాయిన్నర రూపాయి పవలా అని ఉంది అక్కడ అది ఎవరైతే ఈ సమయంలో ఆ బ్రాహ్మ సద్బ్రాహ్మణుని దానం చేస్తారో వాడికి స్వార్ధం వస్తుంది అందుకోసం ఆ అమ్మగారు రూపాయి పావలా దానం చేశారు ఎప్పుడు నిన్న కాబట్టి మొన్న రూపాయి పా నేను అడిగాను పావలా ఎక్కడి నుంచి సంపాదించారని నాకు అడిగాను పావలా ఈ మధ్యన కనపడలేదు అంటే అంటే చెప్పారు ఆవిడ ఎక్కడో జాగ్రత్త పెట్టుకున్నారండి ఆవిడ పావలాలని జాగ్రత్త పెట్టుకుని ఒక రూపాయి ఒక పావ రూపాయలు ఎక్కడ పెడితే అక్కడ ఇంకా చలామణిలో ఉన్నాయి పావలాలు చలామణిలో లేవు విశాఖపట్నంలో ఆ చలామణిలో లేని పావలాని సంపాదించి దేహం పెట్టారు అంటే ఎంత ముందు చూపువాలో మీరు గమనించారా ఎంత ముందు చూపుతోటి పావల ఆకాశం నచ్చబెట్టుకునే ఆ రూపాయి కాశం పావుల ఆకాశం ఏ తామలపాకు తవలపాకులు అంటే కాదు ఉండాల్సిందే తామలపాకు సరే ఇవ్వండి అంటే ఒక్క ఇది ఒక్క ఇది ఒక్క నాకు మొక్క నేను నవ్వలేండి నువ్వు నవ్వులేవు మానేవు మొక్క పెట్టాల్సిందే అక్కడ సరే ఇవ్వండి కాదు అక్షతం తవలపాకు ఒక్క అక్షతం మూడు తమలపాకు ఇంత క్యాల్కులేషన్ రూపకల దానం ఈ దానం ఎందుకు చేసినట్లంటే స్వర్గానికి వెళ్ళడం కోసం ఇదంతా హెడ్ వ్యవహారమా హార్ట్ వ్యవహారం అండి హెడ్ వ్యవహారం